సంపుటిమూడు అయిదు వందల తొమ్మిది సురలు సంతోషించి రసురలెల్ల నడగిరి తొరలి దిక్కుల దేవదుందుబులు మొరసే కడగి వసుదేవుని కాంతదేవకి దేవికి ఉడివోని వేడుక జంద్రోదయవేళ కొడుకే జన్మించినాడు కూరిమి శ్రీకృష్ణుడు నడిరేయినిదే శ్రావణ బహుళాష్టమిని కెవలున దాటి రేతిరే తెచ్చి తండ్రి పాపని యశోదవద్ద బండగపెట్టి ఆపొద్దే మధురలోని కాడుబాప తెచ్చుకొని కోపగించి కంసుని మార్కొని నందనందని పురుడు వెళ్లెను మరి పుణ్యావాజన చేసిరి మురిపేన గొల్లెతలు ముద్దాడిరి అరిది శ్రీవెంకటేశుడలమేలు మంగపతే ఇరవై కొల్చిన వారి నిందరి రక్షించెను